సంకీర్తన సంఖ్య ఐదు వందల ఐదు అల్లవాడే గద్దె మీద నౌఫళపు గుహలోన ఎల్లవారి కరుణతో నేలుకొన్నాడు ఉక్కుకంభములో బుట్టి ఉగ్రనారసింహుడు మొక్కలకు హిరణ్యుని ముందలబట్టి గక్కన గడుపుచించి ఘనమైన పేగులు వెక్కసపు జంధ్యాలుగా వేసుకున్నాడు కోరలు దీడుకుంటాను ఘోరనారసింహుడు సారె సారె నెత్తురులు చల్లుకుంటాను వీరులైన దానవుల వెదకి వెదకి కొట్టి గోరికొన గండలెల్లా గోయుచున్నాడు విత్సనవిడిని శ్రీవేంకటనారసింహుడు పచ్చిదేరనట్టే పకపక నవ్వి ఖచ్చు పెట్టి దేవతలగాచి అభయమిచ్చి పెచ్చురేగి సంతోషాన పెరుగుచున్నాడు